దేవుని వాక్యం ధ్యానించే ముందు కొంతసేపు మనం ప్రార్థనలు గడుపుం సూత్రమేసుప్రవ పరిశుభిర గొప్ప దేవా మహోన్నదురానికి తులి స్థోత్రం అయినా ప్రవ్వా ఇక సాయంకాల సమయం తిరిగి ప్రభావ మీ వాక్యమే ధ్యానిస్తున్నాను ఒక ప్రభావ మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపి మాకు దయచేయండి అయినా వాక్యండి సత్యాన్ని మీరు గ్రహించలాగినా మా విశ్వాసాన్ని మేము మీరే మాతో మాట్లాడండి ప్రభావ మీ మాటల్లో జీవం అంది ప్రభావ మీ మాటల్లో ఎంతో శక్తి ఉంది ప్రభావ అది మాకు అనుగ్రహించండి మీరే మాతో మాట్లాడండి మా తలంపులు ఆలోచన కొట్టివేడు ప్రభావ మీ తలంపులు మీరు చోటిస్తున్నాం మీకు సమర్పించుకోవడం ప్రభావ్వా ఆత్మ ధర్మం నడిపించి మీరే మాట్లాడమని ఏసుక్రీస్తున్న రాష్ట్రం తండ్రి మెయిన్ పేతురు రాసిన మొదటి పత్రిక ప్రభువు నందు మన తీవ్రత మన ఆసక్తి మనం రెట్టింపు చేసుకోవాలి హలలుయ్య మన దేనిష్యోలో మనం చింతించొద్దు దేనిషలో మనం భయపడొద్దు హలలుయ ఎందుకంటే ఆయన ఎందుకు మనకు దృఢమైన నిశ్చేత హలలుయ ఎందుకంటే మనను సృష్టించిన దేవుడు ఆయన హలలుయ మన కోసం తన ప్రాణాన్ని పెట్టి ఆ కలవరిసిల్లో మన కోసం అవన్నీ భరించి ఆయన ఆయన మరణం ద్వారా మనకు రక్షణగా అనుగ్రహించిన దేవుడు రచించిపోయే వాళ్ళని మన దేవుడు ఏం చేసాడు మనం రక్షించుకున్నాడు హలలుయ్య ఆ రక్షించిన దేవుడు ఆయన చివరి వరకు మనల్ని కాపాడుతాడు హలలుయ్య కాబట్టి మన మనం ఇప్పుడు కూడా మనం భయపడద్దు ధైర్యంగా విశ్వాసంలో మనం ముందుకు పోవాలా ఎందుకంటే భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం హలలుయ్య కాబట్టి అలాంటి దినాల్లో ఉంటున్న మనం ఏ రీతిగా మనం దేవుని కొరకు జీవించాలా జాగ్రత్తగా హలలుయ్య ఆ విషయాలు మనం దేవుడితో మనం ఆయన మనతో మాట్లాడుతున్నాడు హలలుయ్య కాబట్టి మనం ఏం చేయాలి ఆ వాక్యాన్ని పట్టుకొని మనం ఈ లోకంలో జీవించాలా హలలుయ్య ఆయన సృష్టిని చేసినప్పుడు అది ఎంతో బాగుంది హలలుయ్య ఎప్పుడైతే ఆదావాహం దేవుడు చేసిండో వాళ్ళు ఎప్పుడైతే తినొద్దని పనులు ఎప్పుడైతే తిన్నరో వాళ్ళు వాళ్ళు ఏం పాపంలో పడిపోయింది హలలుయ్య ఆ పడిపోయిన వాళ్ళని మళ్ళీ తిరిగి దేవుడు వాళ్ళ ద్వారా పాపం అంతా అయిపోయింది కనుక ఆయన తిరిగి ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి రక్షించుకొని దాని మీద విజయం పొందుకున్నాడు హలలుయ్య కాబట్టి నిన్న ఈ ఉదయకాల సమయంలో నేను ప్రార్థన చేస్తున్నా నాకు అసలు అదన పన్నెండు రెండు రెండు గంటల నుంచి రెండు భావం నుంచి అక్కడ నాకు నిద్ర కానీ దేవుడు కొన్ని విషయాలు నాతో మాట్లాడుతున్నాడు హాల్లిగా నేను కళ్ళు మూసుకున్నా కానీ అవే కనిపిస్తున్నాయి లేదా అయితే లేదు అయినా సరే ఎట్లయిందని చెప్పి లేచి నేను వాకింగ్ ధ్యానిస్తుంటే ఈ విషయాలు దేవుడు చూపిస్తూ ఉన్నాడు చూడండి ఎందుకు మనం ఇలాంటి కాలం ఉంటున్నాం మన ప్రభువు నమ్ముకున్న తర్వాత మనం ఏరీతిగా జీవించాలా కాబట్టి అందుకే కొన్ని విషయాలు మంత్రం దేవుడు మంత్రం మాట్లాడుతాను చూడండి పేరు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచ్చినావత్ బుద్ధి గల వారి వేరుకోవడానికి ఇక్కడ ఏం చెప్తుండు ఐదో అధ్యాయం ఏడవ వచ్చిన ఆయన మిమ్ముని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి హలలుయ్య దేవుడు ఆయన మన గురించి చింతిస్తున్నా హలలు మనం ఏం చేస్తున్నాం మనమేం చేస్తున్నాం మనం చింతిస్తున్నాం ఆయన మన గురించి చింతిస్తుంటే మనం ఏం చేస్తున్నాం మన గురించి చింతిస్తా ఉన్నాం ఆయన చింతించేది గొప్ప విషయమా మనం చింతించేది గొప్ప విషయమా ఆయన ఎందుకు చింతిస్తున్నాడు చెప్పండి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే ఆయన చింతిస్తున్నాడు అంటే ఆయన బాధపడుతున్నాడు ఆయన ఎంతగానో వేదన పడుతున్నాడు ఎందుకు మనం నశించిపోవద్దని హలూయ మనం ప్రభువు నమ్ముకున్నాం ఆయన శరీరంతో మనం పాలు పొందినం మనకు ఎక్కలేని విశ్వాసము ధైర్యం మనకు ఉండాలా హలలుయ్య ప్రభువు నందు మన దేన్ని కూడా మనం భయపడొద్దు అంట మనం చూస్తే ఆ విషయాలు నేను నేను త్వర ముగించేస్తాను ఎందుకంటే అవి అవి చూడాలా మనం రక్షణ పొందిన వాళ్ళే కదా రక్షణ పొందిన వాళ్లే కానీ ఏసు ప్రభు శిష్యులు పైన మంది ఉంటే శిష్యుల్లో ఆయన ఎమ్మిట తిరిగిన తర్వాత ఆయన చనిపోయినంత వరకు ఆయన ఎమ్మిటో ఉంటారు ఎప్పుడైతే ఆయన చనిపోయి తర్వాత ఆయన ఎప్పుడైతే పట్టబడతారు అప్పుడంతా చెదిరిపోతారు అంటే ప్రభుని పట్టుకు పట్టుకున్నప్పుడు వాళ్ళు కూడా మమ్మల్ని కూడా పట్టుకుంటారు ఏమొచ్చి భయపడి చెదిరిపోతారు వాళ్ళు కానీ ఏ స్టూడదు ఇక్కడ వాళ్ళని రిచిపెట్టేయమంటారు నన్ను పట్టుకోమంటారు అక్కడ ఉంది ఏమో వాక్యములు ఉంది అట్లా అయితే ఆయన ఆయన ఎప్పుడైతే పట్టబడి భయంకరంగా శ్రమ పొందిండో సెలవు తిరిగి లేచిన తర్వాత అంతకుముందు వాళ్ళు ఏం చేసిన దేవుడు ఏం చెప్పిన వాళ్ళకి నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలాగా చేస్తాను చెప్పిండు మత మార్కు వార్త మొదటి అధ్యయనం పద్నాలుగు వచ్చింది చూస్తే పల్లవురాజ్యం సమీపం చెప్తున్నప్పుడు యేసు ప్రభు ఆ విషయంలో మాట్లాడుతుంటే వాళ్ళు చేపలు కట్టుకుంటారు వాళ్ళు అలాంటి వాళ్ళు చదువు వాళ్ళకి అలాంటి వాళ్ళని దేవుడు ఏం చేసిండు పిలిచిండ్రు ఆయన వాళ్ళమ్మడి ఎన్నో అద్భుతాలు వాళ్ళు చూసిండు వాళ్ళు చేసిండు వేసిండు అయిపోయిన తర్వాత చనిపోయిన తిరిగి లేచిన తర్వాత వాళ్ళు ఏం చేసిరంటే మళ్ళా ఆయన చెప్పిన ఆ పనిని మర్చిపోయి వాళ్ళు ఏం చేస్తారంట తిరిగి మళ్ళా చేపలు పట్టడానికి పోతారు అక్కడ ఎవరు ఎవరు ఉండరు జపదవనడు ఇంకా చాలా మంది శిష్యులు ఉన్నారు అక్కడ అయితే పేతురు ఆ విషయం అక్కడ చెప్తా ఉంటాడు చెప్తా ఉంటే నేను రెఫరెన్స్ మా లూక వార్త ఐదో ఉదయం ఐదో వచ్చిన యవన్ శు వార్త ఇరవై ఉదయం ఆ వాక్యం సరే నేను చెప్తాను నేను కొన్ని కొన్ని మనకు ఎక్కువ టైం లేదు కాబట్టి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన జీవితం బంద్ అన్ని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ తిరిగి చేపలు పట్టని పోతారు అందరూ అందరూ ఉన్నారు పేతులు అంటారు చేపలు పట్టను పోతున్నా అన్నప్పుడు వాళ్ళు ఏమని చెప్తారు తెలుసా మేం అంటే మళ్ళా వృత్తికి వెళ్ళిపోతున్నారు అంటే వాపస్ బ్యాగ్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళు అడుగు అది ఎందుకు నాకే అట్లా అనిపించింది ఆ టైంలో ఎందుకు అట్లా అంటే ఒకవేళ నేను అట్లా ఉన్నానేమో ఎందుకంటే దేవుడు మాట్లాడినప్పుడు మనం సమర్థించుకోవద్దు మనం దాన్ని ఆయన చెప్పిన దానికి మనకు లోపడాలా ఎప్పుడైతే మన ఆయనకి లోబడతామో అప్పుడు ఆయన ఆయన రెక్కల కింద మనం వచ్చేస్తాం మనం నొచ్చుకున్నాం అనుకో ఈయనట్లా ఆయన అనుకో ఇంకొక పేపర్ దిప్పి తీసినవనుకో ఆ క్షణం నీకు దేవుడిని ఏం మాట్లాడమని వెళ్ళిపోతాయి హలలుయ నేను పేపర్ తిప్పలే అట్లే పట్టుకుని మా ఉంటే కొన్ని విషయాలు దేవుడు చూపించినాడు బైబుల్ నుంచే హలలుయ్య మీకు అవన్నీ తెలిసిన విషయాలు కాకపోతే ఏంటంటే మనం తెలియకుండానే మనం ఏం చేస్తామంటే వాపసు వెళ్ళిపోతున్నాం ఆత్మీయ జీవితం కాబట్టి అప్పుడున్న ప్రార్థన జీవితం అప్పుడున్న విశ్వాసం ఇప్పుడు లేదు అంటే సన్నగిలిపోతుంది ఎందుకంటే దుష్టుడు అంత భయంకరంగా పనిచేస్తుంది కాబట్టి లోకంలో పరిస్థితి అంత ఇంతకంటే భయంకరమైన పరిస్థితులు రాబోతుంది త్వరలో కాబట్టి మనం ఏం చేయాల వాటి ఎదుట మనం సిద్ధపడి ఉండాలి అలలీయ హలనియ ఎందుకంటే దుష్టుడు మనం ఏం చేయలేక మన పిల్లల్ని చూపిస్తూ ఉంటారు నా జీతంలో జరిగింది అది సరే అది అది తర్వాత విషయం అయితే అయన ఏం చెప్తున్నా చేపల పట్టే పోతా ఉంటే వాళ్ళు కూడా వెళ్ళిపోయిండు వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు విడిచిపెట్టిండా వాళ్ళని విడిచిపెట్టలే మళ్ళా వాళ్ళ పోయిండు పోతే అప్పుడు వాళ్ళు గుర్తుపట్టరు పేదందరూ గుర్తుపట్టరు ఆశ్చర్యం కదా ఆయనతో పాటు సేవ చేసిన వాళ్ళు ఆయనతో పాటు తిరిగిన వాళ్ళు ఆయనను గుర్తుపట్టకపోతే ఆశ్చర్యం కాదా అంటే మీరు అర్థం చేసుకుని గుర్తుపట్టని అర్థం ఏంటంటే మనం ప్రార్థన చేయకుండా ఉంటే ఆయనను ప్రార్థన చేయకుండా చేయకుండా ఉన్నప్పుడు ఆయన మర్చిపోయే మన అర్థం అర్థం అట్లా అర్థం చేసుకోవాలి చూడండి వాళ్ళు గుర్తుపెట్టుకున్న చేపలు బట్టడానికి వెళ్ళిపోయినా యథా విధంగా వెళ్ళిపోయినప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు రాత్రంతా ప్రయాసపడి వాలా వేస్తారు ఒక్క చేప దొరకదు వాళ్ళకి మన జీవితంలో అంతే కదా మనం ఆయన చెప్పినప్పుడు నా జీవితంలో నేను కోల్పోయినా కానీ దేవుడు ఎంత కోల్పోయినంత తిరిగి మళ్ళీ దేవుడిని నిలబెట్టింది అది తెలిసిన దినాన హలలు ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవుడు ఒక పని మనకు అప్పి చెప్పిండో దాన్ని మనం వెళ్ళిపోవాలి హలలు కాబట్టి సేవ జీవితం అదే విషయం దేవుడు జ్ఞాపనం చేసింది పొద్దున్న కూడా మధ్యాహ్నం హలలియ అంటే ఆయన అక్కడ పోయి నిలబడ్డప్పుడు ఆయన గుర్తుపట్టే వాళ్ళు గుర్తుపట్టపోతే ఇక ఆయన ఏం చేస్తే పిల్లలరా భోజనంకేమైనా ఉందంటే ఏమి అప్పుడు కూడా అంటే అప్పుడు కుడి పక్కన ఏమంటాడు హళలియ అలాగే అప్పుడు విస్తారణ చేపలు కానీ యోహోన్ స్వార్త యోహోన్ స్వార్త ఈ వాక్యం అట్లనే పెట్టుకున్నది ఆయన తన ప్రత్యక్ష పరుచుకునే విధమేద సిమో పడిన లోని కానగూ నా తాని జబేదే ఈమారులను శిష్యుల్లో మరి ఇద్దరును కూడి ఉండేది సిమోను పేదరు నేను చేపలో పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదని అంటే రాత్రి అంతా ప్రయాస పడినరు తర్వాత మళ్ళీ వాపసు వస్తున్నప్పుడు దేవణ చేస్తాడు సముద్ర దరి నిలబడతాడు అక్కడ అంటే వాళ్ళకు ఎదురుగా ఉంటాడు ఆయన అప్పుడు ఆయన గుర్తుపెట్టరు వాళ్ళు హలలుయ్య అంటే మనం అర్థం చేసుకోవాలా మనం ఎంతో ప్రభువుని విడిచిపెట్టినాక మనం ఎంతో ప్రయాసంతో మనం ఎదురం పోతున్నాం కానీ ఆయన అడుగడుగా నేను నీతో నీ దగ్గరకు వస్తున్నాడు కానీ మనం గుర్తుపడతలేదు వాక్యపూర్వంగా ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే తెలియనట్టుగా పక్కకు వెళ్ళిపోతున్నాం అదే బలహీనత చూడండి దుష్టుడు ఏం చేస్తాడంటే ఆ రీతిగా అట్టగిస్తూ ఉంటాడు కానీ ఆయన వాక్యం మాట్లాడుతూ ఉంటాడు హలలుయ్య కాబట్టి ఆయన ఎదురొచ్చినప్పుడు గుర్తుపట్టరు శిష్యులు చూడండి తర్వాత ఏమైందంటే చూడండి చేపలు విస్తారంగా పడినసు అంటే విస్తారంగా చేపలు పడ్డాయి అంట య చూడండి అదే లూగా సార్ ఐదో ఐదో వచ్చి చూస్తే ప్రభు మళ్ళా కడుతుడు అయితే నావాడ మేము రాత్రి చేపలు పట్టినాం కానీ మాకు ఏం దొరకలేదు అయ్యా అని చెప్పంటే ఇప్పుడు అయినా సరే నీ మాట చెప్పిన ఇప్పుడు నేను వల చేస్తాను అంట అక్కడ ఉన్నట్ల వాక్యం నీ మాట చొప్పినా నేను ఇప్పుడు వల అన్నప్పుడు విస్తారంగా చేపలు పడతాయి చూడండి ఎప్పుడైతే మనం ఆయన మాట విని మనం మనం ఏదైనా ఒక పనిని మనం పూనుకుంటామో ఖచ్చితంగా అది దేవుడు సాయం చేస్తారు అలా అంటే ఫస్ట్ ఆయన అక్కడ ఆయన శిష్యులు ఆయన కనబరుచుకుంటున్నాడు ఎందుకంటే చూడండి ఎందుకు ఆ రీతి కానీ వాళ్ళు నిలిచిపెట్టలేదంటే దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి శిష్యులు ఏర్పరచుకున్నాడు అందరు ఆ కాలంలో కానీ ఈ కాలంలో అందరినీ ఏర్పరచుకోండి దేవుడు కాబట్టి మనం ఏం ఆయన సేవలో మనం మనం ముందుకు పోవాలా ఆత్మలో ఆయన రక్షించే భారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి మనం మనుషులు పట్టే అంటే వాళ్ళ ఆయన అంత ముందు వాళ్ళు అంటే మనుషులు పట్టే జాలాలుగా చేస్తాను వేసుకోవాలి చెప్పాడు కానీ వాళ్ళంత అర్థం చేసుకోలేదు అంటే వాళ్ళ వేస్తున్నప్పుడు చేపలు పడుతున్నాయి అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అది మర్చిపోయి కనుక తిరిగి దేవుడు అది జ్ఞాపకం చేస్తూ ఉంటాడు హలలు ఎందుకంటే మనుషులు మనం దేవుడి శైలి నడిపించిపోతే వాళ్ళు నచ్చించిపోతాడు అందుకు ఆయన చింతిస్తున్నాడు హలలుయ్య కాబట్టి మనం ఏం చేస్తామంటే ఏరే విధంగా మనం చింతిస్తూ ఉంటాం హలలుయ్య కాబట్టి ఆయన అందుకు చింతిస్తున్నాడు పేదలకు చదువు రాదు పేదరు ఒక ఒక బ్రదర్ ఉన్నాడు మా ఇంటి దగ్గర ఉంటాడు ఆయన అయితే ఆయన ఏమన్నా నేను ఈ వాక్యాలన్నీ నేర్చుకున్న తర్వాత ఇవన్నీ నేను మంచిగా నేర్చుకుని అంత అండర్స్టాండింగ్ అంత అయిపోయిన తర్వాత అప్పుడు సువార్త ప్రకటిస్తాను ఆయన చెప్తున్నట్ల నాకు చదువు రాదు చదువు వచ్చానికి అప్పుడు నేను ప్రకటిస్తానని చెప్పి అన్నప్పుడు అప్పుడు పేతులకు చదువు వచ్చా రాదు జగదే కుమార్ వీళ్ళంతా ఉన్నారు కావాలంటే రాదు వాళ్ళకి అయినా కానీ పేతురు ఏం చేసిన పేతురుని చెప్తారు ఇప్పుడు నుంచి నువ్వు మనుషుల పట్టు జారాలుగా నేను తయారు చేస్తాను అప్పుడు అప్పుడు నుంచి సమస్తం వాళ్ళు విడిచిపెట్టి ఆయన వెంబడిస్తూ ఉంటారు అప్పుడు వయసు వాళ్ళతో ప్రకటించిన వాళ్ళు అట్లనే అప్పుడు నుంచి పేతురు ఏం చేసిందంట పరలోకరాజ్యం నుంచి ప్రకటించిన అప్పుడు పరుశుదాత్మ అభిషేకం పొందుకోవటం అందరూ పండుగ చేసుకుంటాం ఉంటే కింద ఇలా వీళ్ళు పోయి నూట మంది పోయి ఆ మేడగదికి వచ్చి ప్రార్థన చేసుకుంటే పరశుదాత్మ అభిషేకం దిగుతుంది మొరటోళ్ళు వాళ్ళు వాళ్ళు దిగినప్పుడు అప్పుడు దేవుని జ్ఞానం పొందుకొని దేవుడు వాళ్ళ హృదయంలో ఉండి ఆ ప్రవచనాలు జ్ఞాపకం చేస్తున్నప్పుడు అప్పుడు గంభీరంగా వాళ్ళు సేవ చేసి వెళ్ళిపోయారు అనే కృషి వారితో ప్రకటించు చూడండి ఎందుకంటే పేతురు అప్పుడు గనుక అట్లాగానే చేయకుండా ఉంటే అక్కడ మూడు మంది రక్షణ పొంది వాక్యం అక్కడ అయ్యలారా రక్షణ పొందుటకు మేము ఏం చేయాలని అంటే అంతగా మార్పు దేవుడు వాళ్ళకి ఇచ్చిండు అంటే చదువు రానోళ్ళకి అంత జ్ఞానం ఎక్కడికెళ్ళి వచ్చింది అలలుయ్య అంటే ఇప్పుడు మన చదువు రాదు నువ్వు అంటాను నాకు శక్తి బలం లేదని అంటాం అది దానికి సంబంధించిన కానేగా మనం ఆయనకు పేరు సమర్పించుకుంటామో ఆయనే బలం శక్తిని మనకు అనుగ్రహించాం మన బలంతో మనం ఏం చేయలేదు హలలుయ్య పేరు చేసిండు అట్లా చేసి ఆయన ఇంకా ఆత్మీయంగా బలపడిన తర్వాత ఆయన ఒక ఒక ఊరికి వెళ్ళిపోతాడు ఆ సీమో అనే మా యొక్క ఆ చర్మకారి దగ్గర ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాడు ఆయన పేతుడు ఏం దేవుని ప్రార్థన చేస్తాడో తెలియదు ఆయన అక్కడ ఒక విషయం దేవుని ఛాన్సాలు ఒక విషయం అక్కడ దేవుడు చూపించిన ఏంటంటే అవన్నీ మనం చదువుకుంటాం పేతురు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకు ఒక దర్శనం కలుగుతుంది కదా దర్శనం కలిగినప్పుడు అది దానికి అర్థం కాదు దాని గురించి ఆయన ఉంటాడు ఆలోచించినప్పుడు దేవుని ఆత్మ పేతురుతో మాట్లాడుతాడు నీ కోసం ముగ్గురు మనుషులు వెయిట్ చేస్తాను నువ్వు సందేహించుకొని వెళ్ళిపోమ అంటే ఆయన ప్రార్థన చేస్తాడు దేనికో కానీ దేవుడు ఏదో బయలుపరిండు ఆయన కానీ దేని గురించి చేస్తా మాకు తెలియదు ఆయన బయలుపరిండు కానీ ఆయన చేసిన దానికి కానీ ఖచ్చితంగా కానీ అర్థం కాలేదు చూడండి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం చేసిండు ఆ మనుషులు బిల్లందునే దేవునాత్మక ఆయనకు ఎప్పుడైతే దేవునాత్మ మాట్లాడిండో దేవుడు మాట్లాడిన తోటి ఏం చేసిండు సందేహించుకొని కింద వెళ్ళిపోయాడు అంటే నాకు నాకు ఒకసారి ఒకవేళ మనం ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం అనుకో మాట ప్రార్థన చేస్తుంటే సడన్గా ఒక ఫోన్ కాల్ వచ్చింది లేదా మీరు ఖచ్చితంగా రావాలా మీరు రావాలంటే మనం ఏం చెప్తాం అంటే ఒక్కసారి లేదా ఇప్పుడు రేపు వస్తా మనం ఆ టైంలో మనం పని ఉండొచ్చు అటు చెప్తూ ఉంటాం అటు చెప్పినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మనకేమనిపిస్తుంది వాళ్ళకి ఏమనిపిస్తుంది వాళ్ళకి చాలా ఆశ ఉంటుంది ఒకసారి రెండుసార్లు ఆ టైం చాలా బాధ అనిపించింది పోయే పరిస్థితి ఉంది కానీ పరిస్థితి అట్లా ఉంది ఫోన్ పరిస్థితి కానీ పోవచ్చు పోతే కానీ అట్లా అలాంటి సందర్భం ఎదురైనప్పుడు ఆ పేరు ఏం చేసిండట ఆయన ఏం చేసి ఏమి సందేహం ఇచ్చుకోండి అప్పుడు వెళ్ళిపోయినట్ట ఎందుకు పంపించింది అక్కడ ఒక ఆయన ఉన్నాడు శతాధిపతి ఆయన సైన్యాధ శతాధిపతి ఉన్నప్పుడు ఆయన అనేక సంవత్సరాల నుంచి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు ఎన్నో ధర్మ కార్యాలు ఎన్నో దాన ధర్మాలు చేస్తూ దేవుడు ఎందుకు నీతి న్యాయంగా అనుసరించి నడుచుకుంటా ఉన్నప్పుడు అని అంతగా దేవుడి ప్రేమ ఉంది ప్రేమ ఉన్నప్పుడు కానీ సత్యం తెలీదు అంటే రక్షణ లేదు అన్నట్టు అర్థం చేసుకోవాలా ఆయనకు రక్షణ లేదు ఆయన రక్షణ లేదు కానీ దేవుని దూతగా దిగి వచ్చిండు దూరొచ్చి ఆయన మాట్లాడుతున్నాడు ఏమని నీ నీ కార్యాలయం ధర్మకారు ప్రభుత్వానికి జ్ఞాపకంగా వచ్చినాయి కొన్ని ఇప్పుడు నువ్వు ఏం చేసి మనుషుల్ని పంపేసి ఒక ఒక వ్యక్తి చెప్తే ఒక మనుషులు పంపి చెప్పని ఆ చర్మకారుడు ఒక ఉన్నాడు ఆయన దగ్గర మనుషులు పంపేయని చెప్పాడు అతడు వచ్చి నీతో నీకు చెప్తాడు ఆ చెప్పిన మాట వినమంటాడు అర్థమవుతుందా ఎక్కడ ఇటాలి పట్టణం ఎక్కడ అపోసుకున్నా నేను మీకు చెప్పేస్తాను అలాగే మీకు తెలిసే వాక్యాలని అయితే అక్కడ ఏందంటే ఆయన సందేహించుకుని వెళ్ళిపోయినారా ఆయన పోయిన తర్వాత ఆ దర్శనానికి అర్థం కావాల ఆలోచిస్తా ఉన్నాడు కాబట్టి మన ఆ టైమ్ ఏం చేస్తాను ఇది అర్థం కాదు అంటే ఏదో ఒకటి ఆలోచిస్తా ఆ టైంలో మనం పోలేకపోతుంది కానీ పేరు దేవుని ఆత్మ ప్రేతలు ప్రేరేపిస్తుంది వెళ్ళిపోమని అటువంటి చెప్పినప్పుడు ఆ ఇంట్లో దిగిన ఎంతో రక్షణ ఎదురు చూస్తూ ఉంటారు అంటే పేరుతులు ఏం చెప్తారు దేవుడు ఏం మాట్లాడతారని అలలుయ్య అంటే ఆ క్షణం పేరుతులు అక్కడ పోకపోతే వాళ్ళకి వాళ్ళ మీద పరిశుభాత్మ దిగ వాళ్ళందరూ రక్షణ పొందే వాళ్ళ శేసుక్రిస్తాసనం పొందే చూడండి అంటే దేవుడు అట్లా ఎంతోమంది అట్లా నచించిపోతే ఎంతమంది అట్లా సత్యం తెలుసుకో తెలియకుండా ప్రార్థన చేస్తే భక్తులు ఎంతమంది ఉన్నారు ఎవరు చెప్తారో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన తేరి ఆశ చూస్తారు మనం చూస్తాం కదా వాళ్ళు ఎంతగా ఆశపడుతుండచ్చు కానీ వాళ్ళ ఆశను దేవుడు చూసిండు వాళ్ళ ఆశని దేవుడు చూసి పేరుని అక్కడ పంపించిండు పోతే ఆయన పేరుతు చేసిండో వాళ్ళకి అన్ని చెప్పిండు అన్ని చెప్పిన తర్వాత వాళ్ళ భావసం పొంది రక్షణ పొంది అప్పుడు పరసాత్మ అభిషేకం దిగితే అప్పుడు ఆ యొక్క వివేచనాన్ని ఉంటారు హలోయ్య అంటే మనం కూడా ఒక ఒక ఒక ఒక ఒక ఒక ఒక ఒక ఒక ఒక ఒక ఒక దానికోసం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు వెంటనే మనకు జవాబు రాదు మన సేవలో పోతే నాకు నాకు చాలా విషయాలు నాకు తెలియని తెలిసినాయి మన సేవలో ఎప్పుడైతే మనం పోతా ఉంటావు దేవుడు కొన్ని విషయాలు ఒకవేళ ఆ టైం ఆ టైంకి నీకు అర్థం కావచ్చు ఎవరి దేవుడు మాట్లాడుతున్నప్పుడు అది నీకు అప్పుడు నీకు అర్థం అయిన వాక్యము ఆ టైంకి దేవుడు నీకు బయలుపరుస్తూ ఉంటారు అది నేను చాలా చూసినా నా జీవితంలో చాలా చూసిన నేను అంటే పేదలకు అప్పుడే అర్థమైపోయిన దర్శనం చూడండి ఆయన ఆ క్షణం అక్కడ బాగుంటుంటే ఆయన ఆయన పరిస్థితి ఏం కావాలి అంటే అంటే ఎంతమంది ఉంటుంది ఆ లోపం ఈ లోపం అట్లా ఉన్నారు కదా సగం సత్యం సగం అవద్ధులు ఉన్నారు కానీ ఆయన మంచిగా యథార్థంగా ఉన్నాడు వాళ్ళు ఉన్నారు ఒక దశలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇంకో దశ ముందుగా ఆగిపోయినారు అట్లా చాలా మంది రకరకాలు ఉన్నారు కానీ వాళ్ళందరికీ ఎవరు చెప్పాలా అని అన్నప్పుడు అప్పుడు పేతులు దేవుడు పంపిస్తే అప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు పేతుల ద్వారా అప్పుడు వాళ్ళు రక్షణ పొందుతారు హలోనిగా అట్లనే మనం చూస్తే పిలుపు జీవితం మనం చూస్తే సమరయ సమరేపట్ల సువార్త ప్రకటిస్తున్నప్పుడు నసంపకుడు యరుషరంగులకు వెళ్ళి ఆరాధిస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు యశాద్ రథం చదువుతుంటాడు ఆయన యశా రథం చదువుతున్నప్పుడు ఆయన ఎప్పుడు చదువుతుందో మనకు తెలియదు కానీ అక్కడ పిలుపు సమరేపట్ల సువార్త ప్రకటిస్తున్నాడు ఈయన రథంలోకి వెళ్ళి వెళ్ళిపోతున్నాడు ఆరాధించి అంటే ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తుంట దేవుని దగ్గరకు పోయి ఆరాధిస్తున్నారు ఆయన ఎందు పాటలు పాడుతున్నారు గంభీరంగా అంత భక్తిగా చేస్తున్నారు కానీ ఆయన తెలుసుకోలేకపోతున్నారు దేవుని వాక్యము ఆ సత్యము తెలుసుకోలేక ఎంతోమంది అట్లా ఉన్నారు వాళ్ళందరి సత్యం తెలియపరచబడాలంటే మనం ఏం చేయాలి మనం అట్లా పోవాలా అని అక్కడ అక్కడ చూపిస్తుంది అక్కడ వాక్యం అంటే పిలుపును దేవుడు చెప్తా పిలుపు దేవుని ఆత్మ కొనిపోయింది పిలుపుని కొనిపోతే ఆ రథాన్ని కలుసుకోమంటే ఆ రథాన్ని కలుసుకున్న తర్వాత మనకు తెలిసి ఏం జరిగిందో ఆయన ఒక మాట అంటాడు అక్కడ ఇది ఈ లేఖనము తనగుర్చి మరి వేరొకన గురిచియా ప్రవక్త ఎవరి గురించి మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఏసుపడ గురించి సువార్త ప్రకటిస్తారు హలోయ అని అంటాడు నువ్వు నువ్వు చదువుతుంది నువ్వు గ్రహిస్తున్నావా నువ్వు చదువుతున్న వాక్యం నువ్వు గ్రహిస్తున్నావా అన్నప్పుడు ఆయనకి త్రోవ చెప్పుకుంటే నాకు ఎట్లా తెలిసిన అన్నాడు త్రోవ అంటే ఏది మార్గం అంటే అప్పుడు వరకు మార్గం తెలీదు అన్నట్టు రక్షణ మార్గం అనేది తెలీదు చూడు చాలా మంది అట్లా అట్లా ఉంటారు చాలా మంది కానీ వాళ్ళకి దేవుడు మార్గం మనం చూపించాలంట అందుకే దేవుడు ఇలాంటి వాక్యాలు మనకు దేవుడు చూపిస్తారు మనం మనం గొప్పవలం కాదు కానీ మన ఎందుకు దేవుడు ఆ విషయం మనకు పదే పదే హెచ్చరిస్తుందంటే ఎంతోమంది రచించిపోతా అందుకు ఆయన బాధపడుతున్నాడు ఆయన చింతిస్తున్నాడు మన గురించి ఎందుకంటే ఆ క్షణం రక్షణ పొందకుండా నువ్వు ఆయన ఆయన లేకుండా ఏం చేస్తాడంటే మనం చూసిన వాక్యం మీ విరోధన అపవాది వాడికి గర్జించి సింహం వల్లే ఎవడ మింగిదమని తిరుగుతున్నవాడు కాబట్టి వాడికంటే ముందు మనం వెళ్ళిపోవాలి వాళ్ళ దగ్గరికి అంటే వాడు భయంకరంగా మనుషుల్ని చిత్రా చేయని వాడు బయలుదేరిండి వాడు కాబట్టి వాడికి అవకాశం లేకుండా ఆ పై ఆ పైన వాకి చవితి కిందకొచ్చి అట్లనే ఉంది వాక్యం అంటే అది కంటిన్యూ అవుతూ ఉంటుంది ఆయన మిమ్మల్ని గురించి చింతించడమే కనుక మీ చింతాజాత అనేది మొక్కమన్నాడు నిర్భరమైన బుద్ధి గలవరై మెలుకోకుండా అన్నారు అంటే నిర్భరంగా ఉండాలి మనం భయపడదు దేనికి కూడా నిర్భరంగా ఉంది ఆయన బుద్ధి అంటే ఆయన జ్ఞానం ఆయన బుద్ధి గల ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆయన మనం పొందుకో నిర్భరంగా ఉండాలి ఎందుకంటే పరిస్థితులు అంత భయంకరంగా శ్రమలు ఉంటాయి కానీ వాడు గంజి సింహాల్లో ఎవరు భయంకరంగా తిరుగుతున్నారు ఎవరు మిగిదు అంటే మింగటం అంటే ఏంది చూడండి అంటే వాడిని మనుషులు మూసపొచ్చటం మనుషులు చంపేయటం అంత భయం దూరి వాడు అంత భయంకరంగా చేస్తున్నాడు కాబట్టి మీ నిర్భయమైన బుద్ధిగాల వరే మెలుక్కుండా మన ప్రతి క్షణం మనం మెలుకు ఎందుకంటే పరిస్థితులు ఏరీతి మనం మనం మెలుకు ప్రార్థన పూర్వకంగా వాళ్ళ మీద మన విజయం పొందాలా హలలుయ్య అంటే పేతులు ఆ అనుభూతి స్వార్థ ప్రకటించడం రక్షణ బొందిండు తన ఫిలింపు కూడా అట్టగ పోయిండు ఎవడైనా త్రోభ చూపించుకుంటే నాకు ఎవరు చూపి తెలుసుకోండి అన్నప్పుడు త్రోభ చూపించే లేరు ఇందాక చూసిన వాకింగ్గా వాళ్ళు త్రోవ నడుచుకుంటే పోతున్నాడు కానీ వాళ్ళ మార్గం చూపించిన వాళ్ళు అంత అంటే అడుగడుగుని అవి అవి అవి ధ్యానిస్తూ అవి అవన్నీ దేవుడు చూపిస్తూ ఉంటాడు మనకి అద్రోవను పోతున్నప్పుడు ఏమైందంటే వాళ్లకు అర్థం కాలేదు కానీ ఎప్పుడైతే శిలుపు ఏసు ప్రభుత్వం వార్త ప్రకటించాడు రక్షణ పొంది భావసం పొంది అలాంటి కార్యాలయం దేవుడు చేస్తుండడేమో భవిష్యత్తులో అట్లా చేస్తుండేమో దేవుడు నాకు అనిపించింది అక్షణం తార్థన చేస్తుంటే అంటే దేవుడు మన ద్వారా కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి నిర్భరమైన బుద్ధి గల మెలుకుండా ఎందుకంటే ఆయన చింతస్తున్న ఆ బిడ్డను నశించిపోతున్నాడు అనేకులు త్రోలోకి నుంచి తప్పిస్తారు మనుషుల్ని ఎనిమిది ఏడు గంటల యాభై వాళ్ళు నా ప్రజలు కాపలేని గొర్రెల వల్లే కొండల మీద వాళ్ళు తిరుగులాడుతున్నారు కొండ కొండకు తీసుకెళ్తున్నారు వాళ్ళని దిగే దిగే త్రోగను వాళ్ళు తప్పించేస్తున్నారు కానీ వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి తిరుగుతూ ఉన్నారు అంటే అలాంటి వాళ్ళకి ఎవరు అందుకే ఆయన చింతిస్తున్నారు అలభూయ కాబట్టి మనం మన చింత మన మన చింతను మనం పక్కన పెట్టేయాలా మనం ఇంకో గురించి హలలియ చూడ వాక్యం మనం చూస్తాం హలలియా ఎందుకంటే అది అది ఉన్నప్పుడు మరి చింత ప్రవా మీరు మావి చింతిస్తున్నప్పుడు మరి మేము ఏం చేస్తున్నాం ప్రవా అంటే ఇక్కడ ఈ వాక్యం అర్థమైనప్పుడు నాకు అర్థమైంది ఎందుకంటే చూడండి ఇప్పుడు చదవండి పేతురుసిన పత్రిక ఇప్పుడు చదవండి ఐదో అధ్యాయం మొదటి పేతురు ఐదో అధ్యాయము ఏడో వచ్చిన కదా చూడండి ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక యావత్ చాలు ఇప్పుడు మనం ఆయన మన గురించి చింతిస్తున్నాడు కాబట్టి మన చింత ఏం చేసినాం మన కష్టాలు బాధలు సమస్యలు ఇవన్నీ ఏం చేసినాం మనం ఆయన సమర్పించేసి ఇంకా అయిపోయింది కదా ఇప్పుడు మనం ఏం చేయాలి అలా లూ ఇప్పుడు మర్చిపోవాలి మనం అదే కదా విశ్వాసం అంటే ప్రాధాన్యత ఏం చెప్పిండు మీరు ప్రాధాన్య చే అడుగుచున్న వాటిని ఎలా ఉన్నారని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునన్నాడు ఇప్పుడు మన విశ్వాసం ఏ రీతిగా ఉంది ఇప్పుడు మనం ఏం చేయాల చూడండి తర్వాత చూడండి ఏముంది అక్కడ చూడండి వాడు సైతాన్ ఏం చేస్తాడంట ఎవరు మింగిదో అని వాడు గర్జిస్తూ మనుషులు తిరుగుతూ ఉన్నాడంట ఎవరు దొరుకుతారని కాబట్టి చూడండి ఎంతో మంది ఆ రీతిగా నశించిపోతున్నారు కాబట్టి సైతాన్ వాళ్ళలో మనం వాళ్ళని పడకుండా వాళ్ళకంటే ముందు మనం వెళ్ళిపోవాలి అంటే మనకంటే ఒక సిస్టర్ ఒకసారి వాకింగ్ చెప్తుంటే దేవుడు అంట మనం వెళ్తుంటే మనకంటే ముందు అక్కడ ఉంటాడంట ఆయన అంటే ఆయన త్రోవ సారాధన చేస్తాడు ఉంది కదా అది నాకు అర్థం కాలేదు ఆయన ఆయన ముందున్నడు అని మనం నమ్ముతున్నాం కానీ నేను ఎందుకు ముందుకు పోతున్నాడంటే నువ్వు మార్గంలో నువ్వు సేవకు వెళ్ళిపోతున్నావు నువ్వు సువార్త ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు ఆయన నీకు మార్గం సిద్ధపరిస్థితి నీ మార్గంలో ఆటంకాలు రాకుండా దేవుడు ముందు వెళ్ళి దాన్ని సారాధన చేసినప్పుడు అప్పుడు ఆయన అక్కడ ఉంటాడు హై అంటే దేవుడు అంత గొప్పగా దేవుడు మనల్ని మన పట్ల ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు అలలుయా అంత గొప్పగా మన ఆయన ఎందు మన ఆసక్తి కలిగి ఉన్నాడు అంట తర్వాత చూడండి ఏముంది అక్కడ లోకమందు మీ సహోదరుల ఈ విధమైన శ్రమలు నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసం మందు స్థిరుల ఎదురించుడి మన విశ్వాసంలో స్థిరం కలిగి మనం ఎదురించాలా మనకే కాదు శ్రమలు లోకంలో మన సహోదరులు ఎంతో మంది ఉన్న శ్రమలు ఉంటాయి అంట హలలు కాబట్టి విశ్వాసంలో మనం ఏం చేయాలంట స్థిరంగా ఉండి దుష్టుని ఎదిరించాలా అలలుయ్య సైతాన్ని మనం ఎదిరించాలా ఎట్లా ఎదిరిస్తాం ప్రార్థన వాక్యము వర్షిపు సేవ ఇవన్నీ మనం చేస్తూ ఉంటే మనం సైతాన్ని వాడు ఓడిపోతాడు వాడు హలలుయ్య ఎందుకంటే దేవుడికి లోబడి ఉండే అపవాదం మనం ఆయనకు లోబడినప్పుడు వాడు ఎదిరించినప్పుడు వాడు మన ఎదుకెళ్ళి వాడు పారిపోతాడు హలలుయ్య కాబట్టి మనం భయపడద్దు చూడండి మనం మనం చి చూడండి మనకి మనం చింత యావత్ ఆ మీద ఇష్టం మనం అలాంటి నశించుకోవాలి లోకంలో ఎంతో ఉన్నారు కదా వాళ్ళందరూ ఏ రీతి చూద్దాం మనం కొన్ని వాక్యాలు చూస్తాం రెండు వాక్యాలు నేను చూసి నేను ముగించేస్తాను ఇర్మియా విలాప వాక్యాలు విలాప వాక్యాలు సరే ఇర్మియా గంధం చూద్దాము యాభై అధ్యాయం ఆరో వచ్చి మా ప్రజలు వారి కాపరలు కుల మీదకి వారిని తొలుకుని పోయి వారి ప్పించి జూ కొ మర్చిపోయి చూడండి ఆయన ఏం చేస్తున్నారు గొర్రెలు నా ప్రజలు నా ప్రజలు ద్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు వారి కాకు వారిని తోలు వెళ్ళిపోయి వారిని ద్రోవ తప్పించి తప్పించి జనులు కొండ కొండకు వెళ్ళచ్చు తాము దిగవలసిన చోట మర్చిపోయి మర్చిపోయారంట అంటే అంత భయంకరంగా మనుషులను తప్పుదోవ పట్టిస్తున్నారు పాస్టర్లు అంటే దేవుని వాక్యలు వెలిచే వాళ్ళు తొలిగిపోతున్నారు అలలు ఎందుకంటే భయంకరంగా ఈ లోకమంతా అట్లా ఉంది కాబట్టి మనమేం చేయాలి ఆయన మార్గంలోకి మనం అనేకులు మనం నడిపించాలంట అంటే ఆయన బిడలు అంటే పేతుతో అన్నడ ఆ విషయం పేతులు నిజంగా ప్రేమిస్తే నా గాయమన్నాడు తర్వాత గొర్రెలు మేపమన్నాడు కాయటము మేపటం గొర్రెలు కాచేవాడు ఏం చేస్తాడు కాసుకుంటూ ఉంటే అవి చూస్తాడు మేపటం అంటే ఒక దిక్కడ నిలబెట్టి వాటిని అక్కడ నుంచుకొని మేపుతూ ఉంటాం అంటే రెండు విధాలుగా ఉంది అక్కడ కాపు ఖాయం అంటున్నాడు మేపం అంటున్నాడు హలలి నా గొర్రెలలో గొర్రె మళ్ళా గొర్రె పిల్లలే ఖాయం మేపం అంటే పిల్లలు ఫస్ట్ పిల్లల గురించి చెప్తా గొర్రె పిల్లల గురించి చెప్తాడు గొర్రెల గురించి చెప్తాడు అంటే గొర్రె పిల్లలు అంటే అవి చిన్న పిల్లలు వాటికి ఏం తెలియదు అలాంటి వాళ్ళు మనం ఏం చేయాలి మేపాలంట అంటే దేవుని వాక్యాన్ని వాళ్ళకి మనం వాళ్ళకి మనం ఇవ్వాలంట హలలి దేవుని వాక్యమే కదా వాళ్ళకి ఆహారం హలలు చూడండి అంతే పచ్చికలో వాళ్ళని తీసుకెళ్ళి అంటే దేవుని వాక్యాల వెళ్ళి వాళ్ళని చేయాలంట అంటే ఆ దశలో ఉన్న వాళ్ళు కూడా మనం వాళ్ళని ప్రేమతో వాటిని దేవుని వాకి చెప్పాలి తర్వాత ఆ పెద్ద గొర్రెలు అంటే పెద్దవి వాటిని కూడా మనం కాయాలంట అలా అందుకే దేవుడు ఆ విషయం అక్కడ చెప్తున్న తర్వాత చూడండి ఇలాపా వాక్యాలు ఒకటో అధ్యాయం పన్నెండు చూడండి పన్నెండు అన్న సారీ ఒక పన్నెండు ఒకటో అధ్యాయం పన్నెండవ వచ్చిన అన్నో త్రోవచ్చు ప్రయాణిస్తు చింత లేదా ఏమో తన ప్రచండ కోప దినమున నాకు కలిగిన శ్రమ మరి ఎవరికైనా కలిగినదో లేదో మీరు విచారించి చూపి చూడండి ఏముంది అక్కడ త్రోబలు నడిచేవారులారా ఇలాగ జరుగుతా మీకు చింత లేదా అంటే దేవుని బిడ్డలు అంటే వాళ్ళు బబ్బులో చేసి అని ఎంత భయంకరంగా వాళ్ళు అట్లా ఇంసాలు ఉంటే ఇర్మ ఆ ప్రవక్త అవన్నీ జ్ఞాపకం చేసుకొని ఆయన చెప్తూ ఉంటాడు అంటే త్రోవలు నడిచేవాళ్ళు అంటే దేవుని మార్గం నడిచేవాళ్ళు చింత లేదా మనం మనం చింత ఉండాలా మనకి అనే బిడల గురించి మనకు చింత ఉండాలంట హలలుయ్య ఎందుకంటే వాళ్ళు దేవుని కోపం అంటే దేవుని తీర్పు అనేది రాబోతుంది త్వరలో కాబట్టి మనం ఏం చేయాలి ఆ తీర్పు నుంచి మనుషులు ఆయన తట్టుకు అది అది దేవుని తీర్పు అనేది రాబోతుంది అని మనం చెప్పినప్పుడు వాళ్ళు దేవునికి లోపడతారు హలూయ అందుకే త్రోగ నడుచు ఇలాగ జరుగుతా చూడగా మీకు చింత అంటే ఎలాగ జరుగుతా అంటే పైనుంచి అయితే మనకు అర్థమవుతుంది హలలుయ్య మనం చింతించాలంట హలలుయ్య అనేకల కొరకు మనం చింతించాలా అనేకులు దేవుని సన్నిధి నుంచి వాళ్ళు వాళ్ళకు దేవుడి మార్గం చూపించి వాళ్ళ గురించి మనం చింతిస్తూ అంటే చింతిస్తూ అంటే మన బాధను కొమ్మరించుకొని వాళ్ళ ప్రార్థన చేయాలి అలలుయ వాళ్ళ మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళ జీవితాల మీరు గొప్ప కాయల వాళ్ళు దేవుడు చేస్తారంట తర్వాత చూడండి మూడో అదే విలాపవాక్యాలు మూడో అధ్యాయము మూడు ముప్పై ఒకటో వచ్చింది చూడండి సర్వకాలము బట్టి అలలుయా చూడండి చదవండి హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారము తల చేయడు దేశం అంత చిరపడబడి అందరి కాలకటయు సది నరులకు న్యాయము తొలగ తొలగించుటయు ఒకరితో వ్యాజం ఆడి మనని పాడు చేయటం ప్రభు పెంచుకున్న కార్యం కావు కావట చూడండి ఆయన సర్వకాలము ఆయన విడనాడు అంటే అలా ఎందుకంటే ఏముంది అక్కడ సర్వకాలం ప్రభువు విడనాడు ఆయన బాధ తన కృప సమృద్ధిని బట్టి జాలిపడును అంటే ఆయన ఎందుకు బాధ పెట్టడు అనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనం ఆయన సంపూర్ణంగా దగ్గర కావడానికి హలలుయ్య కాబట్టి మనం భయపడదు అనే కృప మన మీద ఉంది కాబట్టి మనం భయపడానికి వీలు లేదంట సరే చివరు వాక్యం ఇల్మీయ గంధంలో చూసి నేను ముగించేస్తాను వాక్యం సమయం లేదు కాబట్టి రెండు పన్నెండో అధ్యాయం పదో వచ్చింది చూడండి వాళ్ళు దాన్ని పాడు చేయగా అది పాడైన దాన్ని చూసి దుఃఖిస్తున్నది దాని గూర్చి చింతించి వాడు ఒకడునూ లేడు గనక దేశమంతి పాడయ్యూడండి కాపర్లు ఏం చేశారంట కాపర్లు అనేకులు ద్రాక్ష తోటలో చెరిపోయి చూడ దేవుని సంఘాలు అనేవి అనేకులు ఏం చేస్తారంట అబద్ధ బోధతో పాడి వాళ్ళ ఏం చేస్తారంట తప్పు మార్గంలోకి వాళ్ళు నడిపిస్తున్నారు అది తొక్కబడుతుంది ఎంతో భయంకరంగా ఈ లోకంలో మనుషులు జీవిస్తున్నారు చూడండి అలాంటి కారణాలు మనం కాబట్టి ఆ సంగీతాలు వాడు గర్తించే సినిమాల్లో ఎవరు అని చెప్పి వాడు తిరుగుతున్నాడు అంటే అబద్ధ పడినప్పుడు వాడికి అవకాశం కాబట్టి వాడికి అవకాశం లేకుండా అనేకులు ఆయన సన్నిధికి మనం నడిపించాలంట తర్వాత చూడండి ఏముంది వారు దాన్ని పాడు చేయగా అది పాడై నన్ను చూచి దుఃఖించున్నది చూడండి ఆయనను చూసి దుఃఖపడతారు అంటారు అంటే ఈ సమయం నుంచి మాకు ఎవరు విడుదల కల్పిస్తారు అని వాళ్ళు ఆత్మవేదన పడుతుంది కానీ వాళ్ళది గ్రహిస్తలేదంట కాబట్టి దానిని గురించి చింతించేవాడు ఒక్కడూ లేడు గనుక దేశము పాడైపోయాను పాడై ఎడారి అంటే ఎడారిలాగా తయారైపోతుందంట జీవితాలు అలని కాబట్టి అందుకోసం మనం చింతించారు మన చింత ఆయన కాబట్టి ఎంతోమంది దేవుని వీళ్ళని నశించిపోతున్నారు కాబట్టి మనం ఏం చేయాలో వాళ్ళ గురించి మనం బాధతో మనం ఈ వేదన వాళ్ళ మీద వేసుకుని మనం ప్రార్థన చేస్తే దేవుడు మన జీవితంలో కార్యం చేస్తారు ఎందుకంటే ఈ విషయం మనకి ఎట్లా మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే దేవుడు ఆయన పని మనం చేస్తే ఆయన మన పని ఆయన చేస్తారు ఏ రీతిగా దేవుడు ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం పిలువబడే వారికి మేలు కలుగుటకై సమస్తం సమకూడి జరుగుతున్నవని ఎరుగుదమని వాక్యం ఉంది పౌరు భక్తులు చెప్తాడు వాక్యం అంటే ఆయన మనం ప్రేమిస్తారు కాబట్టి ఆయన సంకల్పకరం మనం జీవిస్తే మనకు సమస్తం సమకూడి దేవుడు ఇస్తాడంట ఏ టైంలో ఏమి కానీ అనుగ్రహిస్తాడు అందుకు మనం చింతించద్దు హలలుయ్య కాబట్టి మన మన జీవిత కాలం గొప్ప జనం గురించి దేవుని బిడల గురించి మనం వాళ్ళ గురించి మనం అంగరారుస్తూ ఆయన సన్నిధిలో మనం వాళ్ళ గురించి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళు విడిపిస్తాడు దేవుడు గొప్ప కారం చేస్తూ ఉంటాడు హలలుయ్య అలాంటి అలాంటి కృపల్లో దేవుడు మనందరినీ నడిపించాలి కాబట్టి మనం భయపడద్దు నిర్భరమైన బుద్ధి గలవారై సైతాన్ని మనం ఎదిరించాలి విశ్వాసంలో మనం ఎదిరించి ధైర్యంగా ఉండాలా ప్రార్థనలో మనం ముందుకు పోయినప్పుడు ఎవరు తప్పకుండా మన జీవితంలో గొప్ప కార్యం మనం చేస్తారు కాబట్టి మనం ఆధైర్యపడొద్దు భయపడొద్దు హలలుయ్య మనం ఆయనకు అప్పచెప్పాలా ఆయన చెప్పిన మార్గంలో మనం నడుస్తూ అనేకులు నడిపించా ఉండాలి హలలుయ్య అందుకే యాజకులు కూడా అక్కడ చూస్తారు ఆ ఇలాపవాక్యాలలో మొదటి అధికారులు చూస్తే వాళ్ళు ఏం చేస్తారంటే హెచ్చరిక కూడా వాళ్ళు చేయరంట హెచ్చరిక చేయకుండా వాళ్ళు ఏం చేస్తారంటే దా ఆ దేవుని వాక్యాన్ని పైపైనే బోధించి వాళ్ళకి హెచ్చరికలకుండా పశ్చాత్తాప రాకుండా ఆధారకర వాక్యాలు చెప్పి వాళ్ళు ఏం చేస్తారు ఇంకా మప పెడుతూ ఉంటారు కాబట్టి మనం అట్లా చెప్పు ఎందుకంటే వాళ్ళకి ఆధారకర వాక్యాలను వాళ్ళు విని ఇంకా దేవునికి దూరమైపోతున్నారు కాబట్టి అదే ఆయన బాధపడుతున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి దేవుని వాక్యం ప్రేమతో వాళ్ళకి ఈ సువార్త మన ప్రేమతో మనం చెప్పాలా అలా మనం ఎప్పుడైతే ప్రేమతో మనం వాళ్ళకి చెప్తామో వాళ్ళ దేవుని పట్టు వాళ్ళు ఆకర్షింపబడతారు ఆయన ఆకర్షించుకుంటారు ఎందుకంటే ఆయన వాక్యము వాళ్ళ హృదయంలో వెళ్ళి అది కార్యశుద్ధి కలుగు చేస్తూ ఉంటాడు అలా దేవుని కార్యం అట్లా అట్లా ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైతే మనం వెళ్ళి అక్కడ పోయి మనం ఎప్పుడైతే మన సువార్థ ప్రకటిస్తామో దేవుడు మన ద్వారా ఎన్నో గొప్ప కార్యాల దేవుడు మన ద్వారా చేస్తాం పిలుపు జీవితంలో ఆ క్షణం పిలుపు బాగుంటే ఏమైపోతుంది పరిస్థితి అట్లే ఉంటుండే కానీ ఏల గురించి మనం చూస్తే ఆయన అంత గంభీరమైన అద్భుత దేశ్ అగ్ని దిగిన ఆకాశం నుంచి కానీ ఒక ఒక ఒక శ్రమ వచ్చినప్పుడు ఆయన భయపడినప్పుడు దేవుడు విడిచిపెట్టినా విడిచిపెట్టలే ఆ బందీరోక్షం కింద ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు దేవుడు దేవుని దూత వచ్చి లేపుతాడు ఏలి నువ్వు లేచి భోజనం చేయి నువ్వు శక్తికి మించి నీ ప్రయాణం నీకు ఉందంటాడు అలలుయ్యా కాబట్టి మనం ఏం చేయాలి నిరుసాహపడవద్దు మనం ధైర్యంగా విశ్వాసంలో మనం ముందు స్థిరులై దుష్టుని ఎదిరించి వాళ్ళ రాజ్యాన్ని మనం తొక్కాలి ఆయన రాజ్యాన్ని మనం స్థాపించాలి అందుకోసమే దేవుడు మన ఆ రీతిగా మన దేవుడు పిలుస్తున్నాడు హలలుయ్య కాబట్టి మన ధనిలో అలాంటి సేవ కొరకు దేవుడు మనం ఏర్పరచుకున్నాడు కాబట్టి మన శక్తికి మించిన ప్రయాణం మనకు ఉంది ఏలాగా ఏం చేసే ఏం చేసింది ఒక రొట్టె తీసుకుని అంత మాంసం తినడు కొంచమే తినడు కానీ ఆయన శక్తికి మించిన ప్రయాణం ఉందని దేవుడు చెప్పిండు అంటే ఆహాబ్ కంటే ముందుగా రథంతో పరిగెత్తాడు ఆయన ఆయన తలుసుకుంటే ఆ రీతిగా నడిపిస్తాడు హలలుయ్య కాబట్టి మన మనకు ఆసక్తి ఉండాలి అలలుయ్య మన ఆసక్తి మనలో ఉంటే ఆసక్తే పరిగెత్తిస్తాడు దేవుడు హలలు ఎందుకంటే మన శరీరం బలహీనంగా కావద్దు కానీ మన ఆసక్తి ఉంటే దేవుడే నడిపిస్తూ ఉంటాడు కాబట్టి మన దేని గురించి మనం చింతించడద్దు మన మన ఎన్నికలన్నీ ఆయనకు సమర్పించేసి కాబట్టి మనం భయపడకుండా ఆయన చెప్పిన మాటను మనం తీసుకొని ఆయన మాట ప్రకారంగా మనం ఇవ్వాలి మన మనుషుల పట్ల జాలాలుగా దేవుడు చేస్తారు ఇప్పుడు మన ఆయనకు సమర్పించుకొని ఆయన సేవలో మనం పోతుంటే మనం ఏదైనా దేవుడు కార్యం జరుగుతూనే ఉంటాయి నేను చూసినా చాలా చూడండి ఎందుకంటే ఒక్క సంవత్సరము ఎంత భయంకరమైన శ్రమ చూడండి పని లేదు ఎంత భయంకరం కానీ ఎట్ట దేవుడు అక్కడ కుటుంబాన్ని పోషించిండో కానీ ఆ శ్రమలో కూడా దేవుడు తోడు ఆదరించండు ఎందుకంటే మనం అలాంటి బలహీనతలు ఉంటాం సేవలో పోకుండా ఉన్నప్పుడు అలాంటి శ్రమలు దేవుడు మనకు ఎదురవుతూ ఉంటాం ఎందుకంటే సువార్త ప్రకటించుకుంటే నాకు శ్రమ అనేది పౌరుగుతు కాబట్టి మన సువార్త మనం ప్రకటించాలా నిర్భరమైన బుద్ధిగాల వారి మనం నిర్భరంగా ఉండాలి మనం ధైర్యంగా ధీమాగా మనం ఉండాలి భయపడొద్దు ఎందుకంటే ఆ శ్రమలు మనం ఎదుర్కోవాలి సైతం మీద మనకు విజయం దేవుడు మనకిస్తాడు ఆయన శిలువలో ఆ సైతం ఏం చేసిండు దాన్ని చితక దొక్కండు శిలువలో అలలుయ్య కాబట్టి విజయం పొంది మరణం నుంచి బాణిసత్వం నుంచి జీవితకాల మరణ భయంలో నుంచి ఆయన రక్తం వల్ల మనం విమోచించిన ఎపిరా పత్రికలు అంటే విజయం ఇచ్చాడు దేవుడు మనకి కాబట్టి ఆ విజయం మనకి ఇచ్చాడు కాబట్టి మనం భయపడద్దు కాబట్టి మనం భయపడుతుండే అప్పుడప్పుడు కానీ మనం భయపడద్దు భయం వస్తుంది ఖచ్చితంగా వస్తుంది భయం కానీ అట్లప్పుడే మనం ఏం చేయాలి ప్రభువుకు మనం సమర్పించుకొని మనం మన ప్రభువులో మనం పోతుంటే దేవుడు గొప్ప కార్యం మన జీవితంలో చేస్తాం కానీ భయపడొద్దు చింతించవద్దు అలలు ప్రార్థన చేయాలి ప్రేమతో మనం మార్చుకోవాలి ప్రేమ లేకుంటే మన ఎప్పుడు కూడా వాళ్ళు ఒక ఆయన కదా కొంచెం మామూలుగా చెప్పిన చెప్తే ఆయన ఒక రెండు అంటే వాక్యం వాక్యం చూపించినాం కానీ అది విధానం కరెక్ట్ కాదు దేవుడు వాక్యం దేవుడు అన్న ద్వారా అంటే మనం చెప్పేది కరెక్ట్గా చదువుతున్నాం కానీ చెప్పే విధానం ఎట్లా ఉండాలా ప్రేమతో ఉన్నప్పుడు వాళ్ళు దేవుడిని తా ఆకర్షింపబడుతుంటారు వాళ్ళు రెండు నెలలు నన్ను పిలవలేదు మా తర్వాత మళ్ళీ మొన్న కొంచెం చర్చిలో వాక్యం చేపించినాం కానీ వాక్యం పోతేనే ఉంది కానీ ఎంతో ఆసక్తి ఉన్నారంటే దేవుడు నేనైతే చూడండి ఎందుకంటే ప్రేమ వల్ల మనం చేయించగలం అలా దేశంతో మనం ఏం చేయలేము ఆయన ప్రేమతోనే కదా అందరినీ గెలుచుకున్నాడు అలా కాబట్టి అందరిని ప్రేమించి దేశించే వాళ్ళు ప్రేమించండు అందరూ ప్రేమించు అలాంటి గుణగా మనం ఉన్నప్పుడు దేవుడు మనకి యాజకులగా మనం తయారు చేస్తున్నాడు మనం ఆయన మార్గంలో మనం పోతున్నాం ఎన్నో ఆపదలు ఎన్నో కష్టాలు వస్తాయని మనం భయపడకుండా ఆయన సమర్పించుకొని పోతుంటే ఆయన మార్గం ఉంటారు హలలీయ కాబట్టి అలాంటి సేవ కొరకు దేవుడు మనం నేర్పరచుకు కాబట్టి మనం భయపడద్దు విశ్వాసంలో వాళ్ళని ఎదిరించాలో మనం విజయం పొందుకొని మనం ఆయన ఆయన సేవలో మనం సాగిపోవాలి దేవుడు చిన్న వాక్యం గురించి